వా శివసనారంభా శంకరాచార్యమ్యమాను అస్మదాచార్యపందేరు పరంపరాబంధు మనం పదహారు శ్లోకం చూడాలి ఆ బ్రహ్మభువనా పునరావర్తినోర్జున మాముపేత్యు కౌన్యా జన్మన విద్యే బ్రహ్మలోకం నుండి బ్రహ్మలోకము వరకు ఆ బ్రహ్మభువనాత్ భువనము అంటే లోకము అని అర్థం లోకా అంటే జీవా అని అర్థం లోకారావర్తిన అంటే జీవుడు జీవుడు అంటే మానవుడు మెయిన్గా శాస్త్రం అంతా మానవుల కోసమే కాబట్టి మానవులు పునరావర్తిన తిరిగి పునః తిరిగి ఆవర్తిన పరిభ్రమిస్తూ ఉంటారు ఆవృత్తి ఆవృత్తి అంటే ఇలా గిరగిరగిరా తిరుగుతూ ఉండడం ఇప్పుడు కాలం మొదలుకోండి ఆవృత్తి ఎలాగంటే ఆదివారంతో మొదలవుతాడు సూర్యప్రధానం కాల కాలగణన సూర్యప్రధానంగా ఉంటుంది కాబట్టి ఆ భానువారము ఆదివారము ఆదివారం అంటే మొదటి వారం ఏది ఇవ్వాలో మొదటి వారము చంద్రుడిది అవ్వాలా సూర్యుడిది అవ్వాలా అంటే సూర్యప్రధానమైన గణన కాబట్టి ఆదివారము భావవారం వెంటనే సోమవారం చంద్రుడి సో సూర్యుడి వారమైంది చంద్రుడి వారమైనది తర్వాత గ్రహాలన్నలా వరుసగా వస్తే మంగళగ్రహము బుధగ్రహము గురుగ్రహము శుక్రగ్రహము శనిగ్రహము చూడండి ఆ వర్షాలు సో ఆ గ్రహాల గురించి వచ్చేస్తాం వచ్చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ రాళ్ళ ఆదివా కాలము అలా తిరుగుతూ ఉంటుంది పునరావృత్తి ఎక్కడ పడితే అక్కడ మీకు పునరావృత్తి కనపడుతుంది కాలంలో సో అలాగే దేశంలో కూడా పునరావృత్తి కనపడుతుంది అంటే మామూలుగా చిన్నప్పుడు ఒక కృష్ణవేస ఇప్పుడు దృష్టాంతంగా చెప్పేవారు ఈ టెన్నిస్ బాల్ మీద చేమని ఒక స్థానంలో విడిచిపెట్టి టాప్లో విడిచిపెట్టి అది అలా పాపుకుంటూ పోతే మళ్ళీ ఎక్కడికి వస్తుంది సరిగ్గా మళ్ళీ అక్కడికి వస్తుంది ఎందుకంటే భూకోళము బలపరుపుగా లేదు గోళాకారంగా ఉంది అదే బలపరుపుగా ఉంది అనుకోండి ఎలా వెళితే మళ్ళీ అక్కడికి రాదు గోళాకారంగా ఉండడం చేత ఈ చేయలేరించి అలా వెళ్ళి వెళ్ళి వెళ్ళి మళ్ళీ స్టార్ట్ అయిన తోటికే వస్తుంది కాబట్టి దేశంలో కూడా ఆవృత్తి ఉన్నది ఇక వస్తు రూపంగా చూసినట్లయితే ఇప్పుడు మొక్క బీజము మొక్క నుంచి బీజం వస్తుంది మళ్ళీ బీజం నుంచి మొక్క మళ్ళీ మొక్క నుంచి బీజము ఈ విధంగా ఈ ఆవృత్తి నడుస్తుంది ఇది కర్మ కర్మఫలములు వాటి విషయంలో కూడా ఇదే ఆవృత్తి ఉంటుంది ఆవృత్తి పునః ఆవృత్తి మళ్ళా తిరుగుట పునః మళ్ళా ఆవృత్తి తిరుగుట మన మళ్ళా తిరుగుట వీడు పుణ్యం చేసుకుంటాడు భూలోపంగా పుణ్యం చేసుకుంటాడు చేసుకునే స్వర్గానికి పెడతారు మళ్ళా తిరిగి వచ్చేస్తాం మళ్ళీ పుణ్యం చేసుకుని మళ్ళీ స్వర్గానికి మళ్ళీ మళ్ళీ తిరిగి వస్తాయి పాపం అనుకోండి పాపం చేసి నరకానికి పోయి మళ్ళీ తిరిగి వస్తాం మళ్ళీ నరకానికి పోయి తిరిగి వస్తుంది ఈ ఆవృత్తి ఎప్పుడైనా ఈ వీళ్ళు పెద్ద జైంట్స్ ఎక్కడైనా ఎక్కారా అది ఎక్కితే అలా అలా పైకి వెళ్ళి ఎంత పైకి వెళ్తారో అంత కిందకి వచ్చి మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ పైకి వెళ్ళి ఇలా జీవులు ఇలా పరిభ్రమిస్తూనే ఉంటారు యంత్రారూపా మాయయా యంత్రము మీద కూర్చున్న వాళ్ళు ఎలా అయితే పరిభ్రమిస్తారో అలాగే ఈ జీవుడు కూడా జన్మ మృత్యువుల మధ్యన అలా పరిభ్రమిస్తూ ఉంటారు అయితే ఈ లోకాలు ఉర్ధ్వలోకాలు ఉన్నాయి కదండి గొప్ప గొప్ప పుణ్యలోకాలు ఉన్నాయి ఆ పుణ్యలోకాలను చేరుకున్న వాళ్ళు కూడా పరిభ్రమిస్తారా అంటే ఎస్ దానికి ఈ సృష్టిలో ప్రతి జీవుడు కూడా అలా పరిభ్రమిస్తూనే ఉన్నాడు ఇంద్రుడు ఉన్నాడు అనుకోండి ఇంద్రుడు అంటే ఒక ఫలానా వ్యక్తి అని కాదు అది ఒక అధికారిక పురుష అంత కలెక్టర్ రెవెన్యూ కలెక్టర్ డిస్టిక్ట్ కలెక్టర్ అంటే ఏంటండి అంటే అర్థం డిస్టిక్ట్ కలెక్టర్ ఈవేళ సుబ్బారావు గారు డిస్టిక్ట్ కలెక్టర్గా ఉండొచ్చు ఆయన టర్మ్ అయిపోయిన తర్వాత రామారావు గారు డిస్టిక్ట్ కలెక్టర్గా ఆయన టర్మ్ అయిపోయిన తర్వాత ఇంకోహల్లి డిస్టిక్ట్ కలెక్టర్గా వస్తారు డిస్టిక్ట్ కలెక్టర్ అంటే అక్కడ ఒక ఫిక్స్డ్ పర్సన్ ఉంటాడని ఏమైనా బ్రహ్మదేవుడు కూడా డిస్టిక్ట్ కలెక్టర్ లాంటి రిటైర్ అయిపోతాడు సో కొంతకాలం సర్వీస్ చేసేసి దిగిపోతుంది బ్రహ్మ పదవిని అవలంబించి మోక్షం పొందితే ఇంకా దిగడం ఉండదు అది తర్వాత వస్తుంది ముందు బ్రహ్మ పదవిలో ఉండగా మోక్షాన్ని పొందేడా సరే బ్రహ్మ బ్రహ్మ పదవిలో ఉండగా ఆత్మసాక్ష శాస్త్రాన్ని శ్రవణమో మలమో నితిధ్యాసమో ఇదో చేసి తత్వంశీ మహావాక్యాన్ని అనుసంధానం చేసి ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని తెలుసుకుంటే బ్రహ్మ పదవి పూర్తయ్యేపప్పటికీ మోక్షాన్ని పొంది పరబ్రహ్మలో కలిసిపోతుంది లేదంటే మళ్ళీ వాపసు బ్రహ్మదేవులతో సహా దీంట్లో మోహమాటం లేదు ఎగ్జిషన్ లేదు ఆ బ్రహ్మభువమా ఇంద్రుడు ఇంద్రుడు కూడా అధికారిక స్థ పదవి మనం చేశాను కనుక ఇంద్రుడు ఆ పుణ్యం ఖర్చేపోయేదాకా ఇంద్ర పదవిలో ఉంటాడు ఆ పుణ్యం ఖర్చే పోగానే ఇంద్రుడు కూడా ఇంద్ర పదవిని పోగొట్టుకుంటాడు ఇంద్రుడికి శతమే వంద యజ్ఞాలు చేశాడు వంద యజ్ఞాలు చేసిబెట్టి ఆ పుణ్యం బాగా ఎక్కువగా ఉంది ఆ పొజిషన్లో ఉన్నాడు ఆ పుణ్యం అయిపోయిన ఆ పొజిషన్ నుంచి పట్టుతుంది ఇంకొకడెవడైనా వంద యజ్ఞాలు చేస్తే వీడి పొజిషన్ కూడా పోవచ్చు అని చెప్తున్నాయి ఎవడైనా యజ్ఞాలు మరీ ఎక్కువ చేసేస్తుంటే ఇంద్రుడు అలా వాచ్ చేస్తాడు మరీ టూ మంచి చేసేస్తుంటే ఏదో అభ్యంతరం వీడు యజ్ఞం చేసి హోమాలు చేసి ఇంద్రుడికే ఇంద్రాశ్వాహ అని ఇంద్రుడి కోసమే అని ఇలా పురాణంలో మీ కథలు ఉన్నాయి సో వాటెవర్ సో ఇంద్ర కూడా అన్స్టేబుల్ అది కూడా ఊడిపోదు ఊడిపోయేదే అది కూడా పోతుంది పునరావృతిన అందరూ పునరావృతి పునరావృతిలోనే ఉన్నారు కాలం యొక్క ప్రవాహంలో ప్రతీదీ మారిపోతూ ఉంటుంది ఏది స్థిరంగా ఉండదు బ్రహ్మ పదవికి స్థిరత్వం లేదు ఇంద్ర పదవికి లేదు ఏ పదవికి స్థిరత్మ ఏ స్థానానికి స్థాయిగా ఉండడం అనేది లేదు అన్నీ మారిపోతూ ఉంటాయి సో ఈరోజు జైల్లో రేపు ప్రెసిడెంట్ అవుతాడు ఉదాహరణకి నెల్సన్ మండేలా అని ఆయన పదిహేడేళ్ళు పద్దెనిమిది ఏళ్ళు జైల్లో ఉన్నాడు ఇరవై ఇరవై ఆరేళ్ళు జైల్లో ఉన్నారు సార్ ఆయన ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా నేను పద్దెనిమిది ఏళ్ళు అనుకున్నాను ఇరవై ఆరు సంవత్సరాలు జైల్లో ఉన్నారు నెల్సన్ మండేలా అంటే ఆయన ఎవరూ మధ్య వయస్సు జైల్లో గడిపేసి కొంచెం మోకాళ్ళినట్టు ప్రారంభమయ్యే టైంకి జైలు బయటకు వచ్చాడు ఆయన బయటకు ప్రెసిడెంట్ అయిపోయాడు ఇంకా ఉన్నాడాయన జీవితం చూశాను చూడండి సో బయటకు వచ్చి ప్రెసిడెంట్ అయ్యేదారు చూసాను ఈరోజు జైల్లో ఉన్నవాడు ప్రెసిడెంట్ అయ్యారు మరి ప్రెసిడెంట్గా ఉన్న ఆయన జైలు తిరుగుతాడు అదే ఉంటుంది ఇప్పుడు సద్దార్ హుస్సేనా ఆయన ప్రెసిడెంట్గా ఉన్నాడు చాలా కాలం ప్రెసిడెంట్గా ఉన్నాడు ఆ తర్వాత ఆయన్ని జైల్లో పెట్టేశారు జైల్లో పెట్టామంటే ఆ తర్వాత ఉరి ఉరికంబానికి ఎక్కించేశారు అంటే పునరావృతి అవుతుంది ఈ జగత్తులో కాలము యొక్క కబంధ హస్తాల నుండి తప్పించుకున్నది ఏదీ లేదు ఒక్క ఆత్మ తప్ప పరమాత్మ తప్ప కాలము కాలము చేత కబళింపబడనిది ఏదీ లేదు ఏ పొజిషన్ కానీ ఏ స్థానం కానీ ఏ పదవి కానీ లేదు అది శ్రీకృష్ణు యొక్క వాక్యానికి అర్థం హే అర్జున అర్జున అంటే ఆర్జవాత్ అర్జున అంటే చాలా తిన్ననైన స్వభావం కలవాడు అంటే మోసం ఉండదు మ్యానిపులేషన్ ఉండదు కపటం ఉండదు అసత్యం ఉండదు ఏమీ ఉండదు తిన్ననైన స్వచ్ఛమైన స్వభావం కలవాడు ఇంత అమాయకుడు ఎలా బ్రతుకుతాడరా అని కూడా అనుకుంటారు లోపంలో సో నిజంగా అర్జునుడు అల అంచేతనే హే సంబోధించి ఆ బ్రహ్మభువన ఇవి ఎలాగంటే లోకాలు కూడా శివనప్ప అని చెప్తూ ఉన్నాను భూలోకంలో ఉండగా పుణ్యం చేశాడు అనుకోండి భూవహా భువహా భూవత్ లోకం గురించి కూడా కొద్దిగా చెప్పాడు ఏదో కొద్దిపాటి పుణ్యం చేస్తే అలా భూవత్ లోకంలోకి వెళ్ళి అక్కడ విమానంలో కొద్దిసేపు మళ్ళీ దిగి వచ్చేస్తాయి కొద్ది గంటల్లో మళ్ళీ ఇడ్డా విమానంలో పైకి వెళ్ళాడు ఇంకా పైకే పైనే ఉండిపోతాడు నేను లేదు చూపిడ్డావు ఇంకా ఎక్కువ పుణ్యం చేసి దేహత్యాగం చేసిన తర్వాత సువర్లోకానికి వెళ్తాం సువర్లోకమే స్వర్గలోకము అని అంటారు ఆ సువర్గకి గా పెట్టండి పెడితే సువర్గం అవుతుంది సువర్గంలోకంగమయ్యతి ఆ సువర్గంలో ఊ తీసేయండి ఆ డ్రాప్ చేసేయండి స్వర్గంలో అంగతి సో అంతే కాబట్టి అన్న సువర్గం స్వర్గం ఇవన్నీ కూడా సమానార్థక ఉదాహరణకి యజుర్వేదంలో ఓం భూ భూ వస్సు అని ఉంటుంది అదే ఋగ్వేదంలో అయితే ఓం భూ భూ వస్వహ అని ఆ కారణం మీరు గాయత్రి పరివార గాయత్రి మంత్రాన్ని ప్లే చేస్తుంటే మీరు ఉంటారు అది ఋగ్వేద గాయత్రి ఓం భూ భువస్వహ అని పనుతారు ఎనివే సో ఆ శువహ అని స్వహాన ఉంటాయి ముఖాన్ని డ్రాప్ చేస్తే స్వహాయి అర్థం అవుతాయి అది సువర్ లోకము దాన్నే ద్యులోకము అని ఉంటారు ఈ ద్యు నుంచే దివి దివి అనే వాటి దివి దివి నుండి భువికి దిగి వచ్చిన అంటూ ఏదో పాటలు కాబట్టి అది మూడవ లోకం స్వర్గలోకము ఎలా అంటే శువహ ఇంకా పైన లోకాలు ఉన్నాయి సో మహహ అని పోలు అని మహర్ లోకము అని అంటారు తర్వాత తపహ మహహ అంటే గొప్పది అంటే స్వర్గలోకం పొందే పుణ్యం కంటే కూడా ఇంకా గొప్ప పుణ్యం చేశారు అనుకోండి అప్పుడు మహర్ లోకానికి వెళ్తారు ఇంకా అంతకంటే కూడా గొప్ప తపస్సు చేసిన వాళ్ళు ఇంకా తపస్సు చేయాలనుకున్నవాళ్ళు తపోలోకానికి వెళ్తారు ఆ పైన తపోలోకం ఆ తర్వాత జన జనలోకం అది కూడా చాలా ఉన్నతమైన లోకం ఫైనల్గా సెవెన్ అప్లో ది సత్యం దాన్ని సత్యలోకము అంటారు అంటే హిరణ్య గర్భలో అని ఇంకో వేదమంత్రాల్లో హిరణ్య గర్భ అనే శబ్దం చేత ఏ స్థానము లేక ఏ సృష్టికర్త నిర్దేశంపబడతాడో పురాణంలో అదే సృష్టికర్తకి బ్రహ్మదేవ అని పి బ్రహ్మదేవుడు అంటే హిరణ్య గర్భుడు అనే అర్థం ఎనివే సో ఆ బ్రహ్మలోకాన్ని కూడా పొంది మహాపుణ్యం చేస్తే బ్రహ్మలోకాన్ని పొందుతారు మహాపుణ్యము అంటే అశ్వమేధయా మొదలైనటువంటి మహాయాగాలని గొప్ప గొప్ప ఉపాసనలని చేసినట్లయితే ఆ బ్రహ్మలోకాన్ని పొందుతారు ఆ బ్రహ్మస్థానానికి కూడా క్షు ఉంది అని పురాణాల్లో ఇప్పుడు బ్రహ్మదేవుడు ఒక ఆయన ఉన్నాడు కదా ఆయన ఇంకా కొంతకాలం ఉంటాడు ఎందుకంటే ఆయన వయస్సు ఇప్పుడు యాభై ఒక సంవత్సరాలు ద్వితీయ పరార్థే అని చెప్తారు కదా సంకల్పం విశ్వేతవరాహ కల్పే రెండవ పరార్థము పరా పరా అంటే ఉందా పరార్థము అంటే యాభై యాభై యాభై నుండి ద్వితీయ పరార్థంలోకి వచ్చాడు అంటే యాభై ఒకటిలో ఉందా యాభై ఒకటో ఆయన మానవ ప్రకారం బ్రహ్మ మానం అని ఒకటి ఉంటుంది ఒక కౌంట్ దాని ప్రకారంగా తర్వాత వస్తూ ఉంటుంది సో తర్వాత శ్లోకంలో కొద్దిగా వివరాలు రావచ్చు సో ఆయన కౌంటు ప్రకారంగా ఒక సంవత్సరం యాభై ఒకటో సంవత్సరంలో మనం ప్రథమ కల్ప వైభస్వత మన్వంతరం కల్పంలో శ్వేతవరాహ కల్పంలో వైవశ్వత మన్వంతరంలో మనం అంటే ఇంకా ఆయన ఆయుర్దాయం నడుస్తుంది యాభై ఏడాది వందేళ్ళు ఆయన వందేండ్లో అవగానే ఆయన డ్యూటీ అయిపోయి దిగిపోతాడు డ్యూటీ అప్పటికి మహావాక్యాన్ని అనుసంధానం చేసి ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నాడా పర్వాలేదు లేకపోతే మళ్ళీ సంసారంలోకి వచ్చేస్తాడు కానీ బ్రహ్మదేవుడు మహావాక్యాన్ని తెలుసుకుంటాడని అనుకుందాం హిరణ్య గారు ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని ఇప్పుడు పార్థుడి పాటికే అయ్యి ఉంటాడు గటర్ స్కోప్ సో ఆయన పదవి అయిపోయిన వెంటనే క్యూలో ఒక ఆయన ఉన్నారు అని పురాణాలుగా చెప్తారు పురాణాల్లో చెప్పడమే కాదు ఈ హిమాలయాలకి యాత్ర వీళ్ళు వచ్చిన మేము హనుమంతుడిని చూసామని కూడా చెప్తాము ఫోటోలు కూడా ఇస్తాయి ఆ ఫోటోల్లో హనుమంతుడు ఇలాగే షాలువాడికి కూర్చుంటాడు సో ఏదో చెప్తూ ఉంటారు అదంతా పురాణాల్లో అలా చెప్తారు అదంత పెద్ద సీరియస్గా తీసుకొని అక్కర్లేదు పాయింట్ ఆయన ఎక్కడ ఇక్కడ కూర్చున్నాడు అదేమీ కాదు పాయింట్ పాయింట్ ఏమిటంటే ఎంతటి పుణ్యం చేసుకున్నా మళ్ళీ వాపసు వచ్చేస్తావు సుమా దట్ ఈస్ ది పాయింట్ కాబట్టి ఈ లోకాలని పొందడం వల్ల నీవు నిజంగా పొందేదేమీ ఉండదు ఎందుకంటే సపోజ్ సత్యలోకం దాకా వెళ్ళాడనుకోండి ఏలాభం వాడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోకుంటే సత్యలోకం నుంచి కూడా మళ్ళీ వెనక్కి వచ్చేస్తావు మళ్ళీ వెనక్కి పెడుతుంది ఆ బ్రహ్మభువనాత్ లోకా పునరావర్తి మహా అర్జున సో అంటే దీని అర్థం ఏంటంటే కర్మ చేసుకుంటే ఆ కర్మ నుంచి ఫలము వేసుకుని ఫలము వీడు భోక్తగా ఉండి ఫలాన్ని భోగిస్తాడు కర్మ ఫలాన్ని భోగించిన ప్రతి సందర్భంలో భోగవాసన మరింత దృఢమవుతుంది భోగవాసన దృఢమవుతుంది దృఢమై ఇది ఇది వాసన అంటే అర్థం ఏంటో చెప్తారు రెండు ఎలాగంటే మేము చిన్నప్పుడు సినిమాకి వెళ్ళి వెళ్ళం ఇంట్లో వాళ్ళు వద్దనివ్వరు వాళ్ళు ఏది నిషేధిస్తారో అది తప్పనిసరిగా పిల్లలు మరింత శ్రద్ధగా చేస్తారేమోనో అనిపిస్తుంది సో మనిషికి ఈ ఫర్బిడన్ ఫ్రూట్ అని అది నువ్వు తినద్దు అంటే ఎందుకు తినొద్దు దీని సంగతి ఎక్కడ చూద్దామని తప్పకుండా రోజు అది మానవ స్వభావం అవ్వండి అంటే మనం నోరు మంచిదేమో అనిపిస్తుంది సో ఎనీవే సో సినిమాలకు వెళ్ళొద్దు చదువుకోండి అనేవారు చదువుకుంటూ ఉంటే వాళ్ళం అయినా రోడ్ల మీద తిరిగింది ఏమని చదివేవాళ్ళం అయినా ఇంకా తృప్తి ఉండేది కాదు పెద్దలకి ఇంకా చదవాలి ఇంకేం చదువుతావా సినిమాకి పోతా ఉంటే విధివారు కాదు అంచేత సినిమాకి వెళ్ళినప్పుడు సినిమా చూడడం అయిపోయిన తర్వాత వాపస్ వచ్చేప్పుడు ఆ మొన్నాడు బాహ్ ఎంత బాగా యాక్ట్ చేసాడు రా ఎంత చక్కటి పాట పాడింది అంటూ ఈ విధంగా చర్చ చేసుకుంటే వాడు సో అయిపోయింది చర్చ అయిపోయింది మళ్ళీ పది రోజులు పదిహేను రోజులు అయ్యేప్పటికీ ఎరా సినిమాకి వెళ్తే ఎలా ఉంటుంది అనిపించింది అది వాసన అప్పుడు సినిమా చూసాము ఎంజాయ్ చేసే సినిమా అయిపోయిందిగా అయిపోలేదు దాని ముద్ర అదృష్టమే పడింది అందులో మొన్నాడు బాగా చర్చ అది చేయటం వల్ల ఆ ముద్ర గట్టిగా పడింది అది అలా ఓ రోజులు అలా కామ్గా ఉంటుంది మళ్ళీ ఓ గుర్స్ వాసన సో కర్మము కర్మ కర్మఫలము ఫలాన్ని భోగించుట భోగ వాసన భోగ వాసన నుండి మళ్ళీ ఆ ఫలాన్ని అలాంటి ఫలాన్ని పొందాలి అలాంటి భోగాన్ని అనుభవించాలి అనే కామన పుడుతుంది ఆ కామన నుండి మళ్ళీ కర్మ చేస్తాడు మళ్ళీ కర్మ ఫలాన్ని అనుభవిస్తాడు చూసారా సైకిల్ ఎప్పటికైనా సైకిల్ పుడుతూ అలా సైకిల్లో తిరుగుతూనే ఉంటాడు బ్రహ్మలోకానికి వెళ్ళిన వాడు కూడా ఇటువంటి సైకిల్లో తిరుగుతూనే ఉంటాడు అంటే ఇంకా చిన్న చిన్న లోకాలకి చిన్న పుణ్యం చేసుకుని వెళ్ళిన వాడి గురించి చెప్పిదే ఉంది నరకాలకి పాపాలు చేసి వెళ్ళే వాళ్ళ గురించి అసలు మీరు అడగనే వద్దు కాబట్టి జీవులు కూడా ఈ విధమైనటువంటి సంసార చక్రంలో పడి గేరే గేరే సో అది ఆయన వర్ణిస్తున్నట్టు అంతేగాని పుణ్యం చేసుకుని బ్రహ్మలోకానికి వెళ్ళమని సలహా చెప్పట్లేదు ఆత్మజ్ఞానము కలిగి వీడు జీవన్ముక్తుడయ్యే వరకు కూడా దుఃఖము మరింత దుఃఖము జన్మ మళ్ళా జన్మ మృత్యువు మళ్ళా మృత్యువు ఇవన్నీ కూడా ఆ తప్పనిసరి ఎప్పటికీ తొలగీవి కావు ఈ విధంగా ఈ వర్ణనంతా ఎందుకు చేస్తున్నారంటే ఇక్కడ వైరాగ్యం కోసం అంటే ఎంతవరకు వైరాగ్యం ఉండాలి కేవలము ఇహలోక భోగాల మీద వైరాగ్యం ఉంటే సరిపడదు స్వర్గం మీద వైరాగ్యం ఉండదు అసలు నిజానికి వేదాంత క్లాస్ కనుక అటెండ్ అవుతుంటే మొట్టమొదటి క్యాషువాలిటీ స్వర్గం మీరు ఏదైనా యజ్ఞశానికి వెళ్ళారనుకోండి అక్కడ మైకులో అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు గొప్ప యజ్ఞం జరుగుతుంది ఈ యజ్ఞం చేసుకున్నట్లయితే పుణ్యం వస్తుంది పుణ్యం వస్తే స్వర్గానికి పోతారు అని అనౌన్స్ చేస్తూ ఉంటారు ఎప్పుడైనా మీరు తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు కూడా అలాంటి అనౌన్స్మెంట్లు వినపడతాయి పుష్కర స్నానానికి నదీ తీరానికి పోయినప్పుడు అక్కడ కూడా ఈ నదిలో పవిత్ర స్నానం చేసినట్లయితే మహాపుణ్యం కలిగి మీ కోరికలన్నీ తీరటమే కాకుండా మీరు దేహత్యాగం చేసిన తర్వాత స్వర్గానికి కూడా పోతారు అని చెప్తారు అని చెప్పేసి వదిలేస్తారు స్వర్గానికి కూడా పోతారు అని చెప్పి వదిలేస్తారు కానీ స్వర్గానికి వెళ్ళి అక్కడే ఉండి పోరు మళ్ళీ వచ్చేస్తారు అని మాత్రం అన్నారు అనే అనుభవం అని ఆ మాట అన్నారు ఆ మాట కూడా అది అంటే గీతం భగవద్గీత క్లాస్కి వస్తే అంటారు శిక్షణే ఏమర్త్యోగం మీ శక్తి అనేవాడు అక్కడ ఇందేశాల్లో అన్నారు ఇందేశాల్లో మీరు స్వర్గానికి పోతారు స్వద్ధలో స్వంతల్లో అనేక భోగాలు ఉంటాయని చెప్తారే కానీ ఇంకేమీ చెప్పరు మీకు ఇప్పుడు ఈ అడ్వర్టైజ్మెంట్లు చేసేవాళ్ళు కూడా అలాగే ఉంటారు ఎలాగంటే మీరు మూడు రూపాయలు కనుక ఇచ్చేస్తే కారు పట్టుకుపోవచ్చు అంటారు మనకి ఎలాంటి భ్రమకలు కలిగిస్తాడంటే మామూలుగా మూడు లక్షలు అయ్యే కారు వీడు మనకి ఊరికే మూడు వేలు అనే భ్రమ కలిగి ఇట్లాగా అది అడ్వర్టైజ్మెంట్ మీరు ఆ భ్రమలో పడి వాడి కారు తెచ్చుకొస్తే ప్రతీ నెలా మూడు కడుతూ ఉండాలి అలా కడుతున్నాయి ఏం ఉండాలి మీరు ఎప్పుడైనా విసుగేసి కారు కట్ ఆ మూడు కట్టకపోతే వాడు వచ్చి ఆ కారు పట్టుకుంటారు పట్టుకుపోయి వడ్డీల మీద వడ్డీలు వేసేసి విసిగించేసి ప్రాణం తీసేస్తాడు ఎప్పుడో శత్రు అన్నవాడు వీడి రూపంగా వచ్చాడు రా అనేటువంటి భావన మీకు కనిపిస్తుంది ఇక్కడే నా రకాన్ని చూపిస్తాడు నోటీస్ మీద నోటీస్ ఇచ్చి మీరు నోటీసు అలా అవతల పారేసారు అనుకుంటున్నాయి పారే ఇంకో నెల ఈ ఆ నోటీస్కి మళ్ళీ వడ్డీ కలిపి ఇంకో నోటీస్ ఇస్తుంది సో ఈ రకంగా హింస ఇదంతా ఫస్ట్ డే నాడు చెప్పడం మీరు కనుక కట్టకపోతే మీ కారు పట్టుకుపోతాము అని చెప్పడం తొమ్మిదో ఇచ్చి మీరు కారు పట్టుకుంటారు అనేది సో ఒక రకంగా కర్మకాండలో కూడా ఇటువంటి కమర్షియల్స్లో ఈ యాడ్ అంటారు యాడ్స్లో ఉన్న లక్షణం కొద్దిగా ఉపకరణ సో ఎనీవే పునరావర్తిన నువ్వు స్వర్గానికే కాదయా అంతకంటే ఉన్నత లోకానికి వెళ్ళినా కూడా మళ్ళీ వెనక్కి వచ్చేస్తావు సుమా అని ఆ అంటే కాబట్టి వైరాగ్యం కలగాలి వేదాంతం వింటే స్వర్గం మాకు వద్దు అని అని దాకా ఇక్కడ వేదాంతంలో దాన్ని బోధిస్తూనే ఉంటాయి స్వర్గానికి వెళ్ళినా వాపసు వచ్చేస్తాము అంటే అది స్వర్గం మీద ఉన్నటువంటి శ్రద్ధ పూర్తిగా తొలగిపోతుంది మాకు స్వర్గం వద్దు ఆ పైలోకాలు కూడా ఇవ్వద్దు మరేం కావాలి మాముపేథ్యతూ కౌంటేయ హే కౌంటేయో కుంతిపుత్ర అర్జున తూ తూ వచ్చిందంటే అంతకుముందు చేసిన ప్రతిపాదనకి ఆపోజిట్ విషయాన్ని చెప్పే సందర్భంలో తూస్తుంది సో మనం ఆత్మస్వరూపాన్ని తెలుసుకోకుండా తనను తాను పరిచ్ఛిన్నమైన వ్యక్తిగా స్వీకరించి ఆ జీవభావంతో పుణ్యఫలాన్ని పుణ్యకర్మని చేసి పుణ్యఫలాన్ని పొంది స్వర్గా దేవతలు తిరిగి వస్తూ ఉంటాడు కానీ అని అని చెప్పి దానికి భిన్నంగా మాం ఉపేత్య ఈ మాట ఇంతకు ముందు శ్లోకంలో చెప్పాను మాముపేత్య అని అక్కడ కూడా మాముపేత్య అని వచ్చింది మాముపేత్యపునర్జన్మ అని వచ్చింది నన్ను పొంది ఈ పొందడం ఏంటో నేను అమలు చేశాను ఈశ్వరుణ్ణి పొందుట ఈశ్వరుణ్ణి అంటే దీంట్లో లోకంలో ఉండే అభిప్రాయాలు కొంచెం గడబిడ ఉంటాయి వాటిని సరి చేసుకోవాల్సి ఉంటుంది మీరు వేదాంత విద్యార్థులు కాబట్టి నేను ఒక మని ఒక వ్యక్తిని ఈశ్వరుడు ఇంకో వ్యక్తి అనే దృష్టిలో ఉన్నంతకాలము ఈశ్వరుణ్ణి పొందుట అనేది కుదరదు ఈశ్వరుడు అని ఆ డూ మూలు ప్రత్యయాలలో నాలుగు ఉన్నాయి ఈశ్వర సంస్కృతి తెలుగులోకి పెట్టాలి ఎలా పెట్టాలి నాలుగున్నాయి డూ ములు బహువచనం తీసేయండి బహువచనం కాదు ఏకవచనం డూ ము ధేను అందనుకోండి ధేనువు అని వస్తుంది గౌ అని ఉందనుకోండి గోవు అని వస్తుంది అది ఊ అది స్త్రీ ప్రత్యయం కాబట్టి అది కూడా తీసే ఇంకా డూ ము రెండు ఉన్నాయి ధనం అని సంస్కృతంలో ఉందనుకోండి ధనము జ్ఞానం జ్ఞానము నపంసకలింగాలకి అమ్ము వస్తుంది ఇంకా డూమికి పుల్లింగానికి డూ వస్తుంది అని చేత డూ పెట్టారు ఈశ్వర అంటే ఈశ్వరుడు అని పెట్టారు అంతేగాని ఈశ్వరుడు అన్నారు కాబట్టి రాముడు ఓ పెద్ద ఆయన అయోధ్య నగరంలో కొంతకాలంలో ఉన్నాడు రాముడు కృష్ణుడు ఇంకో పెద్ద ఆయన ద్వారకా ఉన్నాడు అవతార అలాగే ఇంకోహుడు ఇంకోహుడు అలాగే ఈశ్వరుడు ఇంకో అని మా లోకంలో ఒక అభిప్రాయం ఆ అభిప్రాయం అంత సరికాదు ఎందుకంటే ఈశ్వరుడు సర్వవ్యాపి కదా సర్వవ్యాపకుడు ఒక చోట ఎలా ఉంటాడు ఒక చోటు ఉంటే సర్వవ్యాపకుడు ఎలా ఉంటాడు అన్ని చోట్లా ఉండేవాడు ఒక చోట్ల ఉండడు కదా డూను బట్టి భ్రమ మనకు తగ్గుతుంది డూ అనే పరిచయాన్ని బట్టి అంతేకాకుండా ప్రతి వ్యక్తి తనను తాను ఒక పరిచ్ఛన్న వ్యక్తిగా ఒక దేహానికి సీమితమైన వ్యక్తిగా తనను తాను స్వీకరించబట్టి దేవుడు కూడా అలాగే ఒక దేహానికి సీమితమై ఉంటాడు అనే భావన ఇది ఎలాగంటే మా తమ్ముడేమో న్యూయార్క్లో ఉన్నాడు ఇలాగే చెప్తా స్వామిజీ దృష్టాంతం చెప్తా ఉంటాం మా తమ్ముడు న్యూయార్క్లో ఉన్నాడు మా పెద్దమ్మాయి ఏమో టొరాంటోలో ఉంది మా చిన్నమ్మాయి మా అబ్బాయి ఏమో హోస్టన్లో ఉన్నాడు నేనేమో ఢిల్లీలో ఉన్నాను దేవుడు వైకుంఠంలో ఉన్నాడు అది వాళ్ళ సార్ మీకు ఆ స్పిరిట్ వచ్చిందంటే దాని అర్థం తెలిసింది కదా సో అలా అలాగే దేవుడు వైకుంఠంలో ఉన్నాడు మా మావేమో కాకినాడలో ఉన్నాడు దేవుడు వైకుంఠంలో ఉన్నాడు ఈనో వ్యక్తి ఇక్కడ లోకల్ వ్యక్తి ఆ ఏమన్నాడు అలాగంటే అభిప్రాయంతో ఉన్నప్పుడు ఈశ్వరుని పొందుట అంటే అర్థం ఏమిటి ఈ దేహాన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది మహాపుణ్యాన్ని సంపాదించి వైకుంఠానికి వెళ్ళే విమానం ఎక్కి వైకుంఠానికి చేరుకుని అక్కడ కూడా ఈశ్వరుణ్ణి పొందినట్టు కాదు నిన్న ఈ కథంతా చెప్పాను ఇప్పుడు సడన్గా గుర్తుకొచ్చింది నాకు ఢిల్లీ వెళ్తే మన్మోహన్ సింగ్ గారిని కలిసినట్టు అయిపోతుంది అయిపోతుంది అక్కడ కూడా మళ్ళీ ఆయన ఉన్నటువంటి ప్రసాదం ఏదో ఎతికి ఆయన ఏదో లొకేషన్ ఉంటుంది అడ్రస్ ఉంటుంది ఈమెయిల్ అడ్రస్ కూడా ఉండాలి ఈశ్వరు డూ అంటే ఈమెయిల్ అడ్రస్ ఉండాలా అడ్రస్ ఓకే సో డూ అని మీరు ఎప్పుడైతే వెళ్ళారో ఆయనకు అడ్రస్ ఉంటుంది అడ్రస్ రెండు రకాలు స్ట్రీట్ అడ్రస్ ఈమెయిల్ అడ్రస్ రెండు అడ్రస్ ఉండాలి సో ఆ అడ్రస్కి వెళ్ళి అక్కడ గేట్ కాపుల ఆధారం గేట్ కాపుల అంటే వాడికి అమెరికా ఇండియాలో అయితే ఏదో పది రూపాయలు చేతిలో పెడితే వదిలిపెడతాడు అమెరికాలో అలా కూడా వదిలిపెట్టాడు మరి వైకుంఠంలో ఏం చేస్తారు వీ హెవ్ టు వెయిట్ అండ్ సీ మామూలు గాంధీ హాస్పిటల్కి నేను గాంధీ హాస్పిటల్కి ఎవడో చూడ్డానికి వెళ్ళినప్పుడు గేట్ కీపర్ నో అని అంటే అలా నేను ఎక్కడి నుంచో అంటే ఎవడో పిలిచి ఆయన చేతిలో రూపాయలు పెట్టినంటే పది రూపాయలు ఇస్తే పంపించాడు ఏదో ఇండియాలో అయితే అలాంటి వేషాలు కుదురుతాయి మరి వైకుంఠం కూడా ఇండియా లాంటిదే అయి ఉంటుంది బహుశా అక్కడ కూడా కొద్ది గొప్ప కరప్షన్ ఉండి ఉంటుంది కాబట్టి ఏదో అలాంటిది ఏదో చేయాలి ఒకవేళ వాళ్ళు నిజంగా అమెరికాలోలాగా స్ట్రిక్ట్గా ఉన్నారనుకోండి నో నో వెళ్ళే ప్రసక్తం కాబట్టి గేట్ కీపర్ని దాటుకుని లోపల ఏడు ద్వారాలు ఉంటాయి ఆ ఏడు ద్వారాలని దాటుకునే ఆ ద్వారాలు మన కోసం తీర్చిపెడితే పర్వాలేదు లేకపోతే వెయిట్ చేయాల్సి ఉంటుంది ఏదో చేయాలి ఏముంది పొందుట అలా కాదు అలా పొందటం కాదు ఈశ్వ అది ద్వైతవాదులు అలా చెప్తారు ఏదో అలా భక్తి కోసం చెప్తారని మనం అనుకున్న సంతోషపడాలి అదేమి అలా కాదు ఈశ్వరుణ్ణి పొందుతా అంటే ఆత్మరూపంగా పొందుట అంటే జ్ఞానము చేతనే పొందాలి ఇలాగ బాహ్యంలో ఉన్న ఈశ్వరుణ్ణి పొందాలంటే కర్మ చేత కానీ ఉపాసన చేత కానీ పొందాలి కానీ ఆత్మరూపంగా ఉన్న ఈశ్వరుణ్ణి పొందాలి అంటే అది ప్రయత్న సాధ్యం కాదు ఎనిమో ఇది కేవలము జ్ఞానము వల్లనే సంభవము అంటే నేను అనే పరిచ్ఛేద భావం అల్పుడను అనే పరిచ్ఛేద భావం ఏదైతే ఉందో నిన్న మనం చేశాను అహంకారం అమకారాలు ఆ పరిచ్ఛేద భావం ఆ నేను చుట్టూ ఉండే బౌండరీ తొలగిపో నేను గీతి గీసిన గీత చెరిపేసినట్టు అయిపోతుంది నేను గీత చెరిపేస్తే ఆ బౌండరీ చెరిపేస్తే ఆ ఘటాకాశమే మహాకాశం అయిపోయినట్టుగా పరిచ్ఛిన్న పరిచ్ఛిన్నంగా అనిపించిన చైతన్యమే మహా చైతన్యమైపోతుంది ఆ మహా చైతన్యానికే ఈశ్వరుడు విచేత్ర వీడే జీవుడే ఎలాగంటే గోంగలిపురుగే సీతాకోక చిలుక ఉంటుంది అలాగే జీవుడే బ్రహ్మ జీవో బ్రహ్మైవ నాపర వాస్తవంగా బ్రహ్మ అవడం ఉండదు అజ్ఞానం చేత బ్రహ్మ కాదు అనిపించింది అంటే పరిచ్ఛిన్నవము భాషించింది అజ్ఞానం చేత అజ్ఞానం చేత ఏది భాషిస్తుందో అది వాస్తవంలో ఉండదు అవునా కదా తెలుసు కదా అజ్ఞానం చేత పాము కనబడింది వాస్తవంలో ఉంటుందా ఉండదు అదొక రూల్ అది అజ్ఞాన్సే జో భాస్తా ఓ అసల్మే నహి హోతా హూల్ అది ఒక నియమం కాబట్టి అజ్ఞానం చేత భాషించిన జీవభావము వాస్తవంగా ఉండదు కాబట్టి నేను జీవుడను అని అజ్ఞానం చేత భాషిస్తుంది అజ్ఞానం తొలగిపోగానే నేను పరిచ్ఛిన్న జీవుడను అనే జీవభావం తొలగి ఉంటుంది ఎగ్జిస్టెన్స్ కంటిన్యూస్ ఈగోలెస్ అవేర్నెస్ కంటిన్యూస్ ఈగో లెస్ ఈగోలస్ ఇన్సిస్టెన్స్ సేమ్ ఎస్ ఈగోలస్ అవేర్నెస్ అదే ఈశ్వరత్వము కాబట్టి ఈశ్వరత్వముంటుండే ఈశ్వరుద్దు కదా ఈశ్వరత్వం కాబట్టి జీవభావము తొలగి ఈశ్వర భావంలో నిలిచి ఉంటా మాముధ్య మాముపేత్యు కౌంటేయ పునర్జన్మ న విద్యతే ఈ పునర్జన్మ అనే దగ్గర వతి నీ్యం ఇప్పుడు పుణ్యం కానీ పాపం కానీ చేసుకున్న వాళ్ళకి ఆ కర్మ ప్రవాహంలో ఉన్న వాళ్ళకి తప్పనిసరిగా పునర్జన్మ భవతి కలుగును ఈ పుణ్య పాపాలకు అతీతంగా ఆత్మస్వరూపాన్ని సాక్షాత్కరించుకున్న జ్ఞానికి పునర్జన్మ నభవతి కాదు పునర్జన్మ న విద్యతే పునర్జన్మ నభవతి అంటే మామూలుగా కలగాల్సింది కలగటం లేదు అని అర్థం కానీ అది కాదు అక్కడ వాక్యం పునర్జన్మ నవిద్యతే అసలు మళ్ళీ జన్మ అనేది లేనే లేదు అంటే అంతకుముందు కలిగిన జన్మలు కూడా కేవలము అజ్ఞాన కల్పితములనే అభిప్రాయం పునర్జన్మ నభవతి అంటే జన్మ యథార్థమో అది కలుగుతుందా కలగటం లేదా అనే అర్థం వస్తుంది పునర్జన్మ నవిద్యత అంటే జన్మయే లేదు ఆత్మస్వరూపానికి జన్మ లేనే లేదు అంతకుముందు లేదు భవిష్యత్తులోనూ ఉండదు మరి అంతకుముందు అజ్ఞానావస్థలో ఏమైంది ఉన్నట్టు అనిపించింది అజ్ఞానావస్థలో నేను పుట్టాను అని వీడు భ్రమ పడ్డాడు ఆ భ్రమ కలిగిపోయినది తిరిగి జన్మ కలుగదు పునర్జన్మ న విద్యతే ఇప్పుడు చూడండి మీకు ఒక రూల్ చెప్తాను మీరు ఏ లెవెల్లో నిలిచి ఉన్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు దీన్ని ప్లాట్ఫామ్ అంటారు అయా నువ్వు ఎక్కడ నిలబడ్డావు అంటే నేను ప్లాట్ఫామ్ మీద నిలబడ్డాను అన్నాడు అనుకోండి నిలబడ్డాడు ఇందులోకి రైలు వచ్చింది అయా నువ్వు ఎక్కడ నిలబడ్డావు రైలు లోపల భోగిలో నిలబడ్డానికి తేడా వచ్చిందా లేదా అంటే వాడు ఎక్కడ నిలబడ్డాడు అనేది ప్లాట్ఫామ్ మీదే నిలబడ్డాడు అనుకోండి ఎక్కడికే అక్కడే ఉన్నాడు ప్లాట్ఫామ్ నుంచి భోగి లోపల ప్రవేశించి అక్కడ నిలబడ్డాడు అనుకోండి ఆ భోగి వెళ్ళిపోతున్నప్పుడు వీడు కూడా ప్రయాణం అయిపోతుంది వీడు ఇంకేమీ చేయక్కల ఇక్కడి నుంచి వీళ్ళు అక్కడ నిలబడితే చాలు ప్లాట్ఫార్మ్ మీద వ్యదిరిపెట్టేసి భోగిలో నిలబడితే ప్రయాణం అయిపోతుంది ఒక గంట సేపు రైలు వెళ్ళి వరంగల్లో ఆగిపోతుంది వరంగల్ వీడు వెళ్లాల్సిన స్థానం అయితే దిగేసేయించు నిలబడమే ఇక్కడ నిలబడిపోదు అక్కడ నిలబడదు డెన్ఫా వెర్ డూ యూ అనేది అంత ప్రధానమైన విషయం ఇప్పుడు ఉదాహరణకి ఒక అన్నాడు నేను చాలా దృఢమైన దేహము గలవాడను ఐఎ బాక్సర్ వాణ్ణి ఓడించి పారేస్తాను అన్నాడు ఇప్పుడు అతను ఎక్కడ నిలబడి ఉన్నాడో మీరు చెప్పగలరా అతను నిలబడి ఉన్నది ఏది దేహం దేహంలో నిలబడి ఉన్నాడు అంటే ఇంకొక మళ్ళీ మీకు దృష్టాంతం కోసం చెప్తున్నాను ఒక ఆయన అన్నాడు నేను మహా విద్వాంసుడను వాడు అజ్ఞాని వాడికి ఏమీ తెలియదు అన్నాడు ఇప్పుడు ఎక్కడ నిలబడ్డాడు బుద్ధి ఎందుకు ఇంకొక ఆయన అన్నాడు నే ఆయన అన్నీ సుఖాలు అనుభవిస్తున్నాడు నేను దుఃఖంతో పరితపిస్తున్నాను అన్నాడు ఈయనెక్కడ నిలబడ్డాడు మనస్సును ఎందుకంటే సుఖ దుఃఖాలు మనస్సు నాకు ఒక కన్నే ఉంది నాకు చూపు సరిగ్గా లేదు వాళ్ళందరూ చక్కగా చూస్తున్నారు అన్నాడు అంటే ఇప్పుడు ఆయన ఎక్కడ నిలబడ్డాడు ఇంద్రియమునందు నిలబడి ఆయన కడుపు నిండిపోయింది నాకు బాగా ఆకలి వేస్తుంది అన్నాడు ఇప్పుడు ఎక్కడ నిలబడ్డాడు రాణమయ కోశంలో నిలబడ్డాడు కాబట్టి మీరు ఏ స్థానంలో నిలబడ్డారు అనే దానిని బట్టి మీ దృష్టి నిర్ధారితంగా ఏ స్థానంలో నిలబడ్డారు అన్న దాన్ని పెట్టు ఆ దృష్టి అంచేతనే సపోజ్ నేను దేహాభిమానం కలిగి ఉన్నాను అనుకోండి నాకు అన్నీ దేహాలే కనపడుతుంది మనస్ కలిగి ఉన్నాను అనుకోండి అప్పుడు నేను దుఃఖిని అందరూ సుఖపడుతున్నారు ప్రతివాడు ఇలాగే మీరు ఎవరైనా కలిపి చూడండి ఎటువంటి లోకంలో నేను ఆయన ఒక్కడే దురదృష్టం తుని దుఃఖిని మిగతా వాళ్ళందరూ బాగానే ఉన్నారనుకుంటున్నారు కానండి కాబ మనిషి ఎక్కడ నిలబడ్డాడు ఇప్పుడు పండితుడనే గర్వం గలవాడు ఉన్నాడు అనుకోండి వాడు ఎలా ఉంటాడు అవే వెళ్ళగా తెలియదురా అంట వెళ్ళగా తెలియదురా అన్నాడంటే తనకి తెలుసు అనుకున్నాడు అని అర్థం అంటే ఆ విజ్ఞానమయ కోశంలో బుద్ధుడై ఉన్నాడు దాంతో తాదాత్మ్యాన్ని చెల్లించ మనిషి ఎక్కడ నిలబడ్డాడు అనే దాన్ని బట్టి అతని యొక్క దృష్టంతా మాడి నిర్ధారితమైపోయింది మీరు సపోజ్ మీరు దేహమునందు నిలబడి ఉన్నారు దేహమునందు దేహం అంటే దేహముతో తాదాత్మ్యాన్ని చెంది ఉన్నారు అంటే ఏమవుతుందో తెలిసిన ఒక పెద్ద వ్యవస్థ వచ్చి మీ నెత్తి మీద మీకు దేహంతో తాదాత్మ్యాన్ని చెంది ఉన్న పక్షంలో మీరు పుట్టారు అంటే నేను పుట్టారు అంతే కదా పుట్టేరు అనగానే ఏమొస్తాయో చూసిన వంశం గోత్రం కులం ప్రాంతం దేశం సిటిజన్షిప్ ఇవన్నీ అన్నీ వచ్చేస్తాయి ఇవన్నీ వచ్చేస్తాయి ఒక ఆయన ఉన్నాడు నేను క్షత్రియుణ్ణి అన్నాడు అంటే ఇప్పుడు ఆయన దేహంలో నిలబడే స్పష్టమైపోయింది కదా దేహంలో నిలబడనిదే నేను క్షత్రియుణ్ణి అని అనలేడు కదా లింగము కూడా పెట్టుకోండి నేను మగవాడను నేను స్త్రీని అనే లింగము కూడా ఎక్కడి నుంచి వస్తుంది దేహాభిమానాన్ని బట్టి వస్తుంది నేను పుట్టాను అక్కడితో తాకరు ఇంకా చాలా ఉన్నాయి నేను మరణిస్తాను నేను భయం కూడా దేహాభిమానాన్ని బట్టి వస్తుంది ఏమంటే నేను పుట్టాను పుట్టకముందు ఇంతకుముందు ఇంకో జన్మ ఉండేది ఆ జన్మలో ఏదో పుణ్యం పాపం సగం సగం ఉండబట్టి ఈ జన్మ వచ్చింది నేను మరణిస్తాను ఇప్పుడు బాగా పుణ్యం చేస్తున్నాను కాబట్టి స్వర్గానికి పోతాను అంటే మళ్ళీ పునర్జన్మ వస్తుంది పునర్జన్మ కూడా దేహాభిమానికే ఉంటుంది పునర్జన్మ కూడా పూర్వజన్మ కూడా ఎవరికి ఉంటుంది దేహాభిమానాన్ని బట్టే వస్తుందండి పూర్వజన్మ దేహాభిమానాన్ని బట్టే వస్తుంది దేహాభిమానం లేని సందర్భంలో పూర్వజన్మ ఉండదు పునర్జన్మ ఉండదు దేహాభిమానం ఉన్నప్పుడే కులం ప్రాంతం గోత్రం వంశం వర్ణం లింగం పూర్వజన్మ పునర్జన్మ జన్మ పరంపర ఇవన్నీ కూడా ఈ మొత్తం వ్యవస్థ అంతా కూడా దేహాభిమానం ఉన్నప్పుడే వస్తుంది తర్వాత ఇంకా ఉన్నాయి మీరు దేహాభిమానం ఎంత పటిష్టమైనది వజ్రమును బ్రేక్ చేయటం తేలికేమో కానీ దేహాభిమానాన్ని బ్రేక్ చేయటం కష్టం అసలే కష్టం దానికి తోడు మరింత బలం చేసి అది మరీ కష్టమవుతుంది ఒకటంటాడు నేను సింహరాశి వాడను అంటాడు సింహరాశి వాడను సింహరాశి వాడను అంటే అర్థం ఏంటంటే దేహాభిమానం ఉండాలి పుట్టు ఉండాలి పుట్టుకు ఉండాలి పుట్టుక లేకపోతే సింహరాశి ఎక్కడి నుంచి వస్తుంది పుట్టుకని సింహరాశి అంటే దేహాభిమానం ఉండి మాట్లాడుతున్నట్ట కదా కాబట్టి ఈ విధంగా నక్షత్రం రాశి మరో గోత్రం ఇంకా ఎన్ని ఉంటే అవన్నీ కూడా దేహాభిమానాన్ని ఉంటొస్తుంది చాలా పటిష్టమైనది దేహాభిమానం సపోజ్ ఒకడు ఆ దేహాభిమానాన్ని విడిచిపెట్టి అహంకార మమకారములను విడిచిపెట్టి అని అర్థం అహంకార మమకారములను విడిచిపెట్టి అంటే ఇది ఎలాగంటే ఘటాకాశము ఘటముతోటి తాదాత్మ్యాన్ని విడిచిపెట్టి మహాకాశంలో విలీనమైపోయింది అనమాట అలాగే ఉంటుంది ఘటమేమీ అవ్వదు ఘటాకాశము మహాకాశంతో కల్పించుకున్న భేదబుద్ధి తొలగిపోయి సపోజ్ ఘటాకాశం ఉందనుకోండి ఘటాకాశానికి హ్యూమన్ మైండ్ ఉందనుకోండి సపోజ్ ఘటాకాశానికి హ్యూమన్ మైండ్ ఉంటే ఆ ఘటాకాశం ఏముంటుంది ఏమిటో నేను చాలా చిన్న ఆకాశాన్ని ఆ ఘట ఇంకో ఘటాకాశం చూడు బాణ ఆకాశం చూడంత పెద్దదో అంటుంది ఇంకో ఘటాకాశం ఏమవుతున్నాయి నేనేమో ఇండియా ఘటాకాశాన్ని అయిపోయాను అమెరికా ఆకాశం ఎంత గొప్పదో అది ఇంకో ఘటాకాశం ఘటముతోటి తాదాత్మ్యాన్ని చెందింది అంటే ఆకాశం అన్ని భేదాలు వచ్చేస్తాయి సపోజ్ ఆకాశానికి ఘట తాదాత్మ్యం లేకపోతే ఇతర ఆకాశముల కంటే అది భిన్నంగా ఉండదు మహాకాశం కంటే భిన్నంగా ఉండదు అది మహాకాశంలో ఏకమైన అదేవిధంగా నేను అంటే ఏమిటండి నేను అంటే ఉన్నాను అని అర్థం నేను అంటే ఉన్నాను మీకు మీరు వెరిఫై చేసుకోవచ్చు నేను నేను అంటే ఏమిటి ఉన్నాను ఎలా ఉన్నాను నన్ను నేనే తెలుసుకుంటూ ఉన్నాను అంటే తెలివిగా ఉన్నాను తెలివి అయి ఉన్నాను ఉండడము తెలివియ్యై ఉండడము అది నేను అంటే అర్థం అంటే ఈ తెలివి ఒక గిరి గీసి ఉంది దేహానికి సీమితమై ఉంది ఈ ఉనికి అది కూడా దేహానికి సీమితమై ఉంది సపోజ్ దేహమును దేహం చెప్పట్లేదు వీడే అంటున్నాడు దేహం ధర్మాన్ని తన మీద దేహము యొక్క ఎల్లలు ఎల్లలు అంటారు బౌండరీస్ అవి నా బౌండరీస్ అని వీడు భ్రమపడి మనస్సు యొక్క ప్రవాహం తానే అని భ్రమపడి వీడు దేశకాల పరిచ్ఛేదము నెత్తిమీద వేసుకున్నాడు అలా కాకుండా అహంకార అహంకారాలను త్యాగం చేసేస్తే ఆ తెలివి ఆ సత్త తెలివి అయిన సత్తా తెలివి దాన్ని సచ్చిత్ ఆ సచితు గీసిన గీత ఈ దేహాభిమానం అనే గీత తొలగింది అజ్ఞానము చేత కల్పితమైన సీమ హద్దు ఎల్ల ఎల్లలో తొలగిపోయాయి తొలగిపోతే ఇప్పుడు ఏమైపోయింది ఇప్పుడు భారతదేశానికి పాకిస్తాన్కి మధ్యన లైన్ ఆఫ్ కంట్రోల్లో ఒక గీత ఉంది ఆ గీత జరిపిస్తే ఏమైపోయింది పాకిస్తాన్ లేదు ఇంక భారతదేశంలో కలిసిపోయాడు ఆ విధంగా ఇంకా జీవుడు వేరే లేడు వాడు పరమాత్మలో కలిసిపోయాడు పరమాత్మలో కలిసిపోయాడు అంటే మాముపేత్యు కౌంతేయ అని అర్థం అప్పుడేమట్ తెలిసిన జన్మ ఉండదు రుచు ఉండదు రాశి ఉండదు కులం ప్రాంతం వర్గం ఇందాక పెద్ద లిస్ట్ చెప్పాను అవేమీ ఉండవు పూర్వజన్మ ఉండదు పునర్జన్మ కూడా ఉండదు స్వర్గం ఉండదు నరకం ఉండదు కేవలం మీద ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి స్వర్గం కానీ నరకం కానీ పునర్జన్మ కానీ కేవలము దేహాభిమానము కలిగిన అజ్ఞాని జీవునకు మాత్రమే ఉంటాయి జ్ఞానికి స్వర్గం నరకం పూర్వజన్మ పునర్జన్మ కులం ప్రాంతం భగ్ధం పతనం లింగము ఈ సకల భేదములు కూడా విలీనమైపోతాయి మాము పేత్కేజ పునర్జన్మ విద్యతే ఇప్పుడు ఈ పునర్ అనేది ఏమిటో తెలుసిన జన్మ పరిచ్ఛిన్న జీవభావము అది అది దాని నుంచే జన్మ వస్తుంది నేను పరిచ్ఛిన్న జీవుడును అనగానే పుట్టేనో చచ్చిపోతాను ఇది ఇది ఎలాగంటే కొన్ని అర్థాలు ఉంటాయి అంటే అర్థంలో ఏదో డిస్కార్షన్ ఉంటుంది అంటే అర్థం తయారు దానికి కూడా ఒక వ్యవస్థ ఉంటుంది అర్థం సరిగ్గా తయారు కాలేదనుకోండి ఎబరేషన్ అంట అంటే ఆప్టికల్ ఎబరేషన్